ఆత్మ పరాత్మ పరమమైన ఆత్మ పరమాత్మ చూడండి అక్కడ కూడా మూడు స్థాయిలు చెప్పేసాడు ఆ నిర్ణయం పొందేటప్పుడు ఎలా పొందుతాం పరాత్మ పరమమైన ఆత్మ పరమాత్మ అంతే ఈ నిర్ణయం గనక అయితే ఇక మరల దేహాత్మ భావంలోకి రావన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి పునః దేహాత్మ భావంలోకి రానివాడు దేహమును కోరడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కురుడీకాయ అంటే కొబ్బరికాయలో నీళ్లు ఎగిరిపోయింది ఎగిరిపోతే డెప్ప విడిపోయింది చూడడానికి కొబ్బరికాయ కొబ్బరికాయలాగానే ఉంటుంది కొట్టి చూస్తే తెలుస్తుంది ఇది తత్వత పరమాత్మ నిర్ణయాన్ని పొందిన వాడిని మనం కురుడికాయతో పోలుస్తామన్నమాట ఇది ఉపమానం జాగ్రత్తగా నీళ్లు ఎగిరిపోయేట్టు చెయ్యి నిర్విషయం Chin Matra, Matra. Sat, నిర్విశేషం చిన్మాత్ర సన్మాత్ర Suchana. ఓ తత్సత్ అనే సూచన పరమాత్మకు సూచన చదవండి అధిష్టానమును అవగాహన చేసుకునే ఆధ్యాత్మిక విచారణను తన బుద్ధికి అందించుట జీవుని బాధ్యత very ధ్యేయం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమండి ఫుట్బాల్ ఆడమంటారా వద్దంటారా ఇంతకు నన్ను ఫుట్బాల్ అయినా ఆడాలి లేదా ఫుట్బాల్ అయినా ఆడాలి ఆహారాన్ని అన్నా వేయాలి లేదా కాళ్ళతో బంతిని అన్నా రెండు చేయకపోతే వాడికి ఆనందంగా ఉండదు పిల్లవాడికి వాడికి రెండే రెండు పనులు ఆకలేస్తే అన్న తింటాడు మేలుకొని ఉంటే పరిగెడుతూ ఆడుకుంటాడు ఫుట్బాలు ఫుట్బాలు ఈ రెండు పనులే వాడికి పనులు అలసిపోతే నిద్రపోతాడు మానవ జీవితం అంత జీవుడి పని ఇదే ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు అదేం చేస్తుంది ఆహారాన్ని అందిస్తుంటుంది మనకు అన్ని ఇంద్రియాల ద్వారా లభించేదంతా ఆహారమే వెరీ వెరీ ఇంపార్టెంట్ కేవలం భోజనం మాత్రమే ఆహారం అనుకోకూడదు సర్వేంద్రియాలు కూడా మనకు ఆహారాన్ని అందిస్తున్నాయి ఏమిటది మిథ్యా జ్ఞానం అనే ఆహారాన్ని అందిస్తుంది అది ఒక అందిస్తుంది ఏమిటది అంటే భ్రాంతిజన్యమైనటువంటి జ్ఞానమనే ఆహారాన్ని సంవేదనల రూపంలో ఇస్తుంది ఈ సంవేదనాపూర్వకమైనటువంటి భ్రాంతిజన్య జ్ఞానమును ఆహారముగాపుచ్చుకుంటున్న వాడెవడో వాడు జీవుడు వాడో పని చేయాలంటే ఇప్పుడు తన స్వరూప జ్ఞానాన్ని అధ్యాత్మ జ్ఞానాన్ని అధ్యాత్మ నిర్ణయాన్ని పరాత్మ అన్న స్థితిని జాగ్రత్తగా బుద్ధికి ఉండాలండి వీడో పనిలో ఉండాలి ఎప్పుడూ కూడా నువ్వు నువ్వు నిరంతరాయంగా జ్ఞాన మార్గంలో సాధకుడు ఏం చేయారండి ఇక్కడ సూచన